ఎదురా రఘుపతికి నీవిటు రామణా నేడు ఇదేమి బుద్ధి ఇట్లా ఇట్లాయే బ్రతుకు హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణన కుండగానే సమస్యగా కులము జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణా ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కథనరంగమునా ంటతనమునమి పై కొన్న రాఖవు వింట పులిసిగా విర్రి రావణ ఇంటనే శ్రీవేంకటేశ్వరుని కొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడూ